సో లోకంలో కూడా ఈ థియాలజీని పట్టుకుని అదే పరమసత్యం అని అనుకోవడం కొంచెం విడ్డూరమైన విషయం లోకంలో అలా ఉంటారు సమాజం అలా ఉంటుంది దాని కాదు కానీ మేము పెద్ద పెద్ద మహాత్ములని పెద్ద పెద్ద పీఠాలోవి పెట్టుకుని ఆ థియాలజీనే పరిశోధిస్తూ చాలా దురదృష్టకరమైన విషయం ఉపనిషద్ ఉపనిషద్ విజ్ఞాన పీఠము అని పేరు పెట్టు ఏమిటో ఉపనిషత్ విజ్ఞానం ఉపనిషత్తే ఉండదు అక్కడ అక్కడ అంత థియాలజీయే ఉంటుంది కాదు చాలా చిత్రమైన వాతావరణం అది ఎందుకు ఈ ఉపనిషత్తు అని పేరు ఎందుకంటే ఉపనిషత్తుని మేము కూడా పెట్టుకుంటాం పేరు మేము ఉపనిషత్తులు రాసేసుకుంటాం కూడా ఇప్పుడు తైత్రీయోపనిషత్తు ఉందనుకోండి అన్నమయ విజ్ఞానమయ బ్రహ్మ మనోమయ ఇలాగే ఉంటుంది తప్ప దాంట్లోనేమో చెండా ముండా ఇవే ఉండవు ఉండవుగా కాబట్టి నువ్వేం చేయడం అంటే దేవి ఉపనిషత్తు అని ఒకటి రాసిపారే మీకు కావలసినటువంటి దే చండా ముండా కౌశిక రక్తబీజ ఈ రాక్షసులు వీళ్ళందరినీ నేను చంపడం పెట్టుకోవచ్చు దేవి ఉపనిషత్వం రాశాడు లలితోపనిషత్తు లేకపోతే ఏదో ఉపనిషత్తు ఉపనిషత్తు అంటే లోకువా పదం పెట్టాడు అలాగే ఈ ధోరణి పెరిగి పెరిగి పెరిగి అల్లోపనిషత్తు అని ఒకటి రాసిపాలి సార్ అల్లోపనిషత్తు అల్లా ఆ ఇప్పుడు బైబిల్ ఉపనిషత్తు వీళ్ళు అందరూ ఉపనిషత్తుల ప్రచారం ఎక్కువైపోయిన వాడికి బైబుల్ ఉపనిషత్తు క్రీస్తు దేవాలయం అవును అయ్యప్ప దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం శివుడు దేవాలయం అలా మీరేమో ఇన్ని పేర్లు పెట్టి దేవాలయాలను పక్కన చొప్పిస్తున్నారా లేదా వాళ్ళు మాత్రం ఎందుకు వెనకాల పట్టు ఉండాలి వాళ్ళు పెట్టారు క్రీస్తు దేవాలయం రాలి కదా దేవాలయం అంటే కానీ ఆ ప్రచారం రాదు ఉపనిషత్తు అంటే కానీ ప్రచారం రాదు అన్నట్టు ఈ రకంగా ఇలాగా అనివే సో దేవుడికి జాతి లేదు వాస్తవంగా మనం దేవుడికి కూడా జాతిని క్రియేట్ చేసాం అక్కడి నుంచి వచ్చింది ఈ ప్రసంగం అంతా పనులని చెంత చేయకుండా సో దేవుడికి జాతి లేదు దేవుడు ఒక్కడే ఉంటే జాతి ఉండదు అలాగే ఆత్మ దేవుడు ఒక్కటే పరంప్రభా ఒక్కటది దరికి లేదు దానికి దృష్టాంతమే దొరకదు మీకు ఏమన్నా జగత్తు గురించి మీరు చెప్పాలంటే స్వప్నం దృష్టాంతం మీరు మండుచో చదువుకున్న విద్యార్థులు కదా జగత్తు గురించి చెప్పాలంటే దృష్టాంతం ఏమిటి స్వప్నం ఆత్మ గురించి చెప్పాలంటే దృష్టాంతమేటి ఆకాశం మీరు చదివారు కదా ఆకాశం ఈ అద్వైత ప్రకటనలో మొట్టమొదటి ఇరవై శ్లోకాలు ఆకాశమే సో ఇంతే రెండే దృష్టి అంటారు ఆకాశం అజాతి దానికి జాతి ఉండదు ఎందుకంటే ఆకాశం లాంటి ఆకాశం మరొకటి లేదు కాబట్టి అజాతి జాతి కానిది జాతి కానిది జాతి లేనిది ఆత్మ కూడా అజాతి ఆత్మ జ్ఞానస్వరూపం కదా ఇక్కడ ఉంటున్నారు కదా ఆత్మ సంస్థం తదా జ్ఞానం జ్ఞానం అని ఒక జాతి ఉండదు జ్ఞానంలో ప్రకాశించేటువంటి పశు పక్షి చెట్టు చేప వీటికి జాతులు ఉంటాయి తప్ప అన్నింటినీ తెలుసుకుంటూ ఉండే జ్ఞానానికి జాతి ఉండదు ఈ కాంతికి జాత ఉండదు ఈ కాంతిలో ఉన్న మనుషులు మనందరం ఒక జాతి ఈ ఫ్యాన్లు అవన్నీ ఇంకో జాతి అలాగా కాంతిలో ప్రకాశించే వస్తువులకి జాతి ఉంటుంది తప్ప కాంతికి జాత ఉండదు కాంతి అది రెండు కాంతులు లేవు ఆ రకంగా అజాతి సరే అదొక అర్థం మీకు జా అజాతికి ఒక కొత్త అర్థం చెప్పాను ఇవాళ నేను మామూలు రెగ్యులర్ అర్థం ఒకటి ఉండమే ఉంది అజాతి అంటే ఏమిటి ఈ ఆత్మయందు పుట్టుక లేదు ఇప్పుడు ఆత్మయందు పుట్టుక లేదు అంటే అర్థం ఏంటో తెలిసిన మరణం లేదు అని అర్థం మీరు పుట్టుక అంటే మరణం పక్కనే ఉండదు పుట్టుక లేదని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో మరణము లేదు అనే అంటే ఏమిటనమాట పుట్టుక మరణములకు అతీతమైనటువంటి ఆ సత్యాన్ని తెలుసుకోగలుగుతా ఆ ద్వంద్వాలకు అతీతమైన సత్యాన్ని తెలుసుకోగలుగుతా మీకు నేను రహస్యం చెప్తా నేను ఎప్పుడో పుట్టాను అని మీరు ఒక మనస్సులో ఒక అభిప్రాయం పెట్టుకుని భవిష్యత్తులో కొంచెం ముందుగానే వెనకగానే నేను పోతాను అనే అభిప్రాయం పెట్టుకుంటే ఇప్పుడు మీరు ఏం చేశారు బర్త్ అండ్ డెత్ని కాలంలో బ్రే సపరేట్ చేసి పెట్టారు బర్త్ అండ్ డెత్ఆర్ టూ సపరేట్ థింగ్స్ అది ఒకటేమో యాభై ఏళ్ళ క్రితం అయింది ఇంకోటేమో ఇంకో ముప్పై ఏళ్ళ తర్వాత వస్తుంది అని యూ హెవ్ సెపరేటెడ్ వాస్తవం ఏంటంటే లైఫ్ అండ్ డెత్ బర్త్ ఆర్ లైఫ్ లైఫ్ అండ్ డెత్ ఎప్పుడు సపరేట్గా ఉండవు మీకు కలిసే ఉంటాయి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రెండు వైర్లు ఎందుకు ఉన్నాయి ప్లస్ మైనస్సు విడిగా ఉండవు కలిసే ఉంటాయి నార్త్ పోల్ సౌత్ పోల్ విడిగా ఉండవు కలిసే ఉంటాయి కాబట్టి అలాగే లైఫ్ అండ్ డెత్ ఎప్పుడు విడిగా ఉండవు కలిసే ఉంటాయి ఎలాగంటే మీరు గాలి పీలుస్తున్నారండి విడిచిపెడతారు అది ఒక యూనిట్ ఆ యూనిట్లో పీల్చడం లైఫ్ విడిచిపెట్టడం డెత్ అక్కడ రెండు కలిసే ఉంటాయి అలా ధ్యానం చేస్తే పేల్చడం లైఫ్ విడిచిపెట్టడం డెత్ అలాగా దాన్నే ఒక మెడిటేషను ప్రాణవీక్షణం అని అలా వాచ్ చేస్తూ ఉండడం పేల్చడం లైఫ్ విడిచిపెట్టడం డెత్ అని అలా ధ్యానం చేయడం అలా ధ్యానం చేస్తే మీకు లైఫ్ అండ్ డెత్కి అతీతమైన ఆత్మతత్వం అనే అనుభవానికి వస్తుంది కాబట్టి మీరు అది అనుభవానికి తెచ్చుకోవడం మానేసి నేను అప్పుడెప్పుడో పుట్టాను అప్పుడెప్పుడో చచ్చిపోతాను అని మధ్యలో డెబ్బై డ్యాష్ అవన్న పెట్టుకుని మధ్యలో డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు నేను చిన్నప్పుడు ఒక ఒక దగ్గరికి వెళ్ళాను అప్పుడు జ్యోతిష్యం చెప్పి ఎవరు నేను కుర్రాడిని పదేళ్ళ కుర్రాడిని ఓ పెద్దయిన ఈ కుర్రాడు వీడు వే వేదం చదువుకునే రోజులవి నమ్మకం ఏదో వెళ్ళిస్తూ ఉండి వాళ్ళం వీడి జాతకం చూడండి అని ఇచ్చారు నా చేయి చూద్దామన్నా చేయి చూసి చేయో లేదా ఏదో కొండలో ఏదో ఆయన అందరితో చూస్తూ నేను కొన్నాడు కదా చూసి ఆయన ఎవరన్నా అంటే డెబ్బై ఏళ్ళు బతుకుతాడు అని చెప్పాడు డెబ్బై ఏళ్ళు బతుకుతాడు అబ్బా మంచి ఆయుర్దాయం రేఖ చాలా బాగుందని అందరూ కూడా సంతోషించారు యూ బిలీవ్ ఇట్ డెబ్బై ఏళ్ళు బతుకుతాడు అంటే అది గొప్ప ఆయుర్దాయం ఇప్పుడు జ్యోతిష్యుడు అలా చెప్పారంటే ఇంకా మళ్ళీ ఎవడో చెప్పించకూడదు జ్యోతిషం వాడికి ఎందుకంటే ఇప్పుడు డెబ్భై ఏళ్ళు అసలు లెక్క అప్పుడు షష్టి పూర్తి చేసుకునేవారు షష్టి పూర్తి చేసుకుంటున్నారంటే ఇంకా ముప్పై ఏళ్ళు బతుకుతామని తెలిస్తే షష్టి పూర్తి ఎందుకు చేసుకుంటారు అశీతి పూర్తి చేసుకుంటారు ఇంకా అయిపోవచ్చింది ఇంకా వెళ్ళిపోతాం మనం అని షష్టి పూర్తి చేసుకునేవారు కదా ఇప్పుడు షష్టి పూర్తి చేసుకోకూడదు నన్ను అడిగితే సప్తతి పూర్తితో ఎందుకంటే ఇప్పుడు ఐదేళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో ఉండేవాడు రెండో ఏడాది పార్టీ ఎలా ఇస్తాడు ఐదేళ్ళు అయిన తర్వాత ఇస్తాడు ఇప్పుడు ఐదేళ్ళు నాలుగేళ్లకి కుదించారు ఒకప్పుడు ఐదేళ్ళు పడి ఉండేవారు ఇంజనీరింగ్ కాలేజీలో సో వాటెవర్ సో ఇప్పుడు మీరు వెళ్ళిపోయేప్పుడు కదా పార్టీ వెళ్ళిపోవడానికి ముందో వెళ్ళిపోయేప్పుడో పార్టీ కానీ షష్టి పూర్తి అంటే హీవిల్ బీ అరౌండ్ ఫర్ ఎలాంగ్ టైం ఇంకా హీవిల్ బీ అరౌండ్ ఫర్ ఎ లాంగ్ టైం అక్కడే ఉంటాడు ఎక్కడికి వెళ్ళాడు షష్టి పూర్తి చేసేసిన నాన్నగారు కంటే ఈ నాన్నగారు ఇంకా ఎప్పటి నాన్నగారు ఇంకో ముప్పై ఏళ్ళకో ఎవడికో తీరుతాడు సో ఈ విధంగా లైఫ్ని డెత్ని సెపరేట్ చేసుకోవడం చాలా తప్పు యూ షుడ్ నెవర్ ఎవర్ సెపరేట్ లైఫ్ అండ్ డెత్ దేర్ ఆల్వేస్ టు అండ్ దే డు నాట్ అప్లై టు ఆత్మా దే ఆర్ ఆల్వేస్ టు కదర్ బాడీ డు లైఫ్ మధ్యలో గ్యాప్ డెత్ ల్యాప్ డబ్ గ్యాప్ లబ్ గ్యాప్ డబ్ గ్యాప్ అది లైఫ్ అండ్ డెత్ లైఫ్ అండ్ డెత్ లైఫ్ అండ్ డెత్ లేకపోతే లబ్ లైఫ్ డబ్బు డెత్ అని కూడా మీరు అనొచ్చు బట్ ఎవర్ వే కాబట్టి వాటిని సెపరేట్ చేయకూడదు దే ఆల్వేస్ టు గదర్ మనకి లవ్ డబ్బు గెలిచడం విడిచిపెట్టండి లైఫ్ డెత్ ఆల్వేస్ టూ గనిచేతనే డెత్ వచ్చినప్పుడు ఇట్ కమ్స్ లైఫ్ వచ్చినప్పుడు ఇట్ కమ్స్ పురం రితం డెత్ వచ్చినప్పుడు కమ్ స్ఫురం రితం పైనుంచి ఏమీ రాదు పైనుంచి ఏది రాదండి మీకు నేను ఒక్కటే ఒకటే మాట చెప్తున్నా పైనుంచి వచ్చేది ఏదీ లేదు అంతా ఇక్కడే ఉంది సర్వం హియర్ సర్వం కల్మిదం బ్రహ్మ కాబట్టి అజాతి ఆత్మస్వరూపానికి కుట్టుకలేదు అజాతి జాతి వర్జితం అంటే అర్థం డెత్ వర్జితం ఆల్సో ఎప్పుడైతే జాతి వర్జితం అన్నారో డెత్ వర్జితం ఇప్పుడు దీంట్లో అమృతత్వం అనే మాట మనకు వినపడుతుందంటే మరణము లేకుండా ఈ అమృతత్వం అనేక రకాలు పౌరాణిక అమృతత్వం ఒకటి ఉంటుంది పురాణ దృష్టి ఏమిటంటే వీడిక్కడ ముందు చచ్చిపోవాలి చచ్చిపోతే కానీ అమృతత్వం రాదు వీటి చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తే అక్కడ వీడికి అమృతత్వం లభిస్తుంది అమరులు ఉంటారు అమర నిర్జరా దేవాహని అక్కడ ఉంటారు వాళ్ళు వీడు కూడా ఆ కేటగిరీలో జాయిన్ అయితే ఆ జాతిలో పడితే వెళ్ళి అది పురాణ అమృతత్వం జెనెటిక్ అమృతత్వం ఒకటి ఉంది జెనెటిక్ ఇమ్మోర్టాలిటీ అంటే మానవ జీన్స్ ఏదో ఐదు కోట్ల కి సంవత్సరాల క్రితం యాభై కోట్ల సంవత్సరాల క్రితము మానవుని యొక్క జెనెటిక్ కోడ్ నిర్మాణం అయింది కదా ఆ కోతి నుంచి కోతి జీన్ నుంచి మనిషి జీన్ వచ్చింది అప్పటి నుంచి అదే రకంగా మనిషి యొక్క జీన్ మనుషులు మారుతున్నా జెనెటిక్ కోడ్ మారలేదు కదండి సేమ్ మనుషులు కదా ఆ జెనెటిక్ కోడు అలాగే ఉంటుంది అది నశించదు జెనెటిక్ ఇమ్మోర్టాలిటీ అని అంటారు వేదాంతము యొక్క అలా ఉండదు జెనిటిక్ ఇమ్మోర్టాలిటీ అంటే భూత వర్తమాన భవిష్యత్తు అదో ప్రవాహం ఈ లోకంలో ఈ లోకంలో ఉండే ఇమ్మోర్టాలిటీ వెరేజ్ పురాణ ఇమ్మోర్టాలిటీ అంటే ముందు ఇక్కడ చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళాక వస్తుంది భవిష్యత్తులో ఉంది వేదాంతికి ఇమ్మోర్టాలిటీ అమృతత్వము హియర్ అండ్ నావు ఇప్పుడు ఇక్కడ మీరు అమృతస్వరూపం డెత్ అండ్ బర్త్ కలిసే ఉన్నాయి అవి మనస్సుకి వస్తుంది మనస్సులో మనస్సుకి డెత్ అండ్ బర్త్ ఉంటుంది ఇంద్రియాలకి బర్త్ అండ్ డెత్ దేహానికి బర్త్ అండ్ డెత్ ఎవరి పొద్దున్న నిద్రలేస్తూనే బర్త్ నిద్రలో పోతూనే డెత్ అనే డైలీ బేసిస్ అనే అనే మినిట్ బై మినిట్ సెకండ్ బై సెకండ్ బేసిస్ బర్త్ అండ్ డెత్ కలిసి ఉన్నాయి ఇంత కథగా ఎందుకు చెప్తున్నానంటే మనుషులు బర్త్ని డెత్ని విడదీసి పెట్టుకుంటారు ఎప్పుడైతే ఒకసారి రెండింటినీ విడదీసేస్తారో ఇట్ గోస్ ఎగ్నస్ ది ట్రూత్ దాంతో బర్త్ కానిది బర్త్ అని డెత్ కానిది డెత్ అని ఒక భ్రమలో మనిషి జీవిస్తూ అందుకోసం ఇంత అలా చెప్పాను అన్నమాట సమతాంగతం సామ్యమాపన్నం భవతి ఇది ఆత్మచైతన్యము అజాతి సమతాంగతం అంటే సమత్వమును పొందును సమత్వం అంటే ఏదో చూసినండి నిర్విశేషత్వం ఏ రకమైన విశేషము లేకుండా ఉంటాయే అదే సమత్వం అంటే ఇప్పుడు ఇప్పుడు పుట్టేడు అన్నారనుకోండి పుట్టేడు అని మీరంటే ఇంకా సమత్వం ఉండదు అందుకని అయితే మీరు బాలకుడు అయి ఉంటారు బాలుడు అయి ఉంటాడు లేకపోతే యువకుడు అయి ఉంటాడు లేకపోతే మధ్యవయస్కుడు లేకపోతే వృద్ధుడు అయి ఉంటాడు ఏదో ఒకటి అయి ఉంటారు ఏది కాకుండా ఉండగలరా ఈ నాలుగింట్లో ఏదీ కాకుండా ఉండగలరా ఉండలేదు ఏదో ఒక విశేషం వచ్చేసా పుట్టేనో అన్నాడు అనుకోండి అయితే మొగాడు అయి ఉంటాడు లేకపోతే ఆడదై ఉంటాడు ఏదో విశేషం ఉంటుంది అయితే బ్రాహ్మణుడు అయి ఉంటాడు లేకపోతే క్షత్రియుడు అయి ఉంటాడు ఇంకొకటి ఏదో విశేషం ఉంటుంది అయితే మద్రాసే అయి ఉంటాడు లేకపోతే పంజాబీ ఉంటాడు ఏదో విశేషం ఉంటుంది అయితే ఇండియన్ అవుతాడు లేకపోతే అమెరికాన్ అవుతాడు ఏదో విశేషం ఉంటుంది పుట్టేడు అంటే విశేషం ఉంటుంది పుట్టేడు అంటే నల్లవాడో తెల్లవాడో అయి ఉంటాడు ఇది నల్లవాడు తెల్లవాడు ఇది అమెరికా కూడా అక్కడ బ్లాక్ అండ్ వైట్ ఇండియాలో బ్లాక్ అండ్ వైట్ ఉండదు ఇండియాలో డార్క్ అండ్ ఫైర్ ఉంటుంది ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉండదు డార్క్గా ఉన్నారు ఫెయిర్గా ఉన్నారు ఏదైనా కొంచెం వెరైటీ కావాలంటే వెరీ డార్క్ డార్క్ ఫెయిర్ వెరీ ఫెయిర్ అలాగే మనం వెరైటీ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు వైట్ టు బ్లాక్ అన్నది ఇది అమెరికా కూడా వైట్ టు బ్లాక్ ఇక్కడ తెల్లవారు నల్లవారు అలాగే ఉండరు డార్క్ టు ఉంటారు ఇవి ఇక్కడ దాంట్లేచర్ వేరు పుట్టాడు అంటే ఏదో విశేషం ఉంటుంది ఏదో విశేషం వచ్చాం ఏ లేకపోతే వీడు పుట్టాడు అని మీరు అనగానే వీడు యమనక్షత్రంలో పుట్టాడు లేకపోతే దేవనక్షత్రంలో పుట్టాడు లేకపోతే సింహరాశిలో పుట్టాడు తులారాశిలో పుట్టాడు లేకపోతే నైథం తరలో పుట్టాడు అయితే రోహిణీ నక్షత్రంలో పుట్టాడు మేనమావకు మాధవ్ వీడు అయ్యా రావా ఈ నక్షత్రాలు ఈ గోళాలు చూస్తే నవ్వాలో తెలీదు ఏడవాలో తెలీదు వీడిక్కడ పుడితే వాడికి ప్రమాదం ఏంటండి వాడి కర్మఫలం అది వాడికి వేరే ఉండాలి కదా వీడి పుట్టుకకి వాడికి సంబంధం ఏంటండి వీడి పొద్దున్నే ఐదున్నరకు పుడితే రోహిణి నక్షత్రంలో పుట్టాడు ఆరు గంటలకు పుడితే ఇంకో పక్క నక్షత్రంలోకి పోతాడు వీడు ఐదున్నరకు పుట్టే కాబట్టి వాడు కొడికిపోతూ ఉంటాడు అక్కడ వీడి పుడితే వాడు ఏదో తుట్టు మీ కొడితే పళ్ళకి దెబ్బ తగిలినట్టు ఎవరా సమల్దవుతుందండి క్యా బాత అంటే పురాణ దృష్టి ఎక్కడి నుంచో పురాణంలో ఉంది అలాగా రోహిణిలో కుట్టాడు శ్రీకృష్ణుడు వాళ్ళ మేనమావకి నష్టం కలిగింది కాబట్టి ఇంకా ప్రపంచం అంతా అంతే ఈ మేనమావ పరుగుల మీద వస్తాడు ఆ శాంతికి ఎలా శాంతి అక్క శాంతి అక్క అవుతాడా అక్క మొత్తానికి వస్తాడు వచ్చి అక్క శాంతి బావగారు శాంతి చేయించు నిర్చుంటాడు వచ్చి పోసారి గారు ఎవరు కదా శాంతి చేయించు వాడు మొత్తం ఖచ్చితంగా వాడు పెట్టుకుంటే చేయిచ్చు లేకపోతే చేయొచ్చు కా కావాల్సింది వారికి మీకెందుకు శాంతి కృష్ణు నక్షత్రం మీకు శుభమైన మాట్లాడుకుంటో ఏమీ చేయించద్దు అంటే వాడు పరిగెత్తుకు వస్తే ఏ నువ్వు మొత్తం ఖచ్చితంగా పెట్టుకో నేను చెప్తున్నా పెట్టుకో పెట్టుకుంటే శాంతి పేట్ల మీద కూర్చొని వాళ్ళకేమో అభ్యంతరం లేదు శాంతి చేయిస్తా ఖచ్చితంగా నీ చే కాబట్టి పుట్టేడు అంటే విశేషం ఉంటుంది నేను పుట్టలేదు ఇప్పుడు పాట అలా పాడాలి నేను పుట్టాను అని కాదు నేను పుట్టలేదు అని పాడుతూ ఉండాలి పాట అదే పాట ఈ ఆరు పాట అదే పాట నేను పుట్టలేదు ఇప్పుడు నాకు విశేషం ఏదో చూపించండి మీరు నిజంగా ఇట్స్ ఎ ఛాలెంజ్ టు యూ నేను పుట్టలేదు మీరు విశేషం ఒకటి చెప్పండి నాకు నేను పుట్టలేదు చెప్పండి విశేషం ఒకటి విశేషం ఉండదు ఆకాశానికి విశేషం ఏమైనా ఉందా లేదు నిర్విశేషంగా ఉంటుంది దాన్నే సామ్యము అంటే సమత్వము అంటే నిర్విశేషము అర్థం ఇప్పుడు సుఖము దుఃఖము సమత్వం అంటే నేదర్ సుఖ ఇది బ్యాలన్సు ఈక్వలు అలా కాదండి అది లాంగ్వేజ్ అలా ఉంటుంది అయితే సుఖం లేకపోతే దుఃఖం ఇట్ ఈజ్ నేదర్ సుఖ దెన్ వాట్ ఈ నో వాట్ ఇట్ ఈజ్ ఆత్మ అంతే మీరు సుఖ దుఃఖ అన్నారంటే మీరు మనస్సు అయిపోయింది అంతే అనాత్మైపోతుంది ఐఎమ్ నేదర్ హ్యాపీ నా ఐఎమ్ నేదర్ జాయస్ నార్ అన్ హ్యాపీ నా వాట్ యా అరే అనాత్మ అండి సమ దుఃఖ సుఖం ధీనం సోమృతత్వాన్ని కలిపితే అనాత్మైపోతారు అదే మీరు ఆత్మస్వరూపులు అయిపోతారు ఎందుకంటే సుఖ దుఃఖములు అనాత్మ ధర్మాలు అది విశేషము అజ్ఞానం చేత వస్తుంది ఆత్మస్వరూపానికి తత్వంలో ఉండదు కాబట్టి నిర్విశేషంగా ఉంటారు జ్ఞానులు ఎప్పుడూ కూడా అలా నిర్విశేషంగా ఉంటారు అంచేతనే జ్ఞాని అన్నవాడు ఈజ్ ఆల్వేజ్ ఎ నథింగ్ విత్ రెస్పెక్ట్ టు ది వరల్డ్ వరల్డ్లో ఎన్ని రకముల డెఫినెషన్స్ ఐడెంటిఫికేషన్సు విశేషాలు పర్టికులారిటీసు ఉంటాయో అవి ఏమీ ఉండవు వరల్డ్లో ఒకడు అంటాడు ఆ ఏ ఫాదర్ అంటాడు జ్ఞాని నెవర్ ఫీల్స్ దట్ హీ ఈజ్ ఏ ఫాదర్ ఇంకొకటి అంటాడు నేనేమో డబ్బు ఉన్నవాడిని అంటాడు జాని మే హ్యావ్ మారీ బట్ హీ డజన్ ఫీల్ దట్ హీ ఈజ్ అ రిచ్ మ్యాన్ హీ డజన్ ఫీల్ దట్ హీ ఈజ్ ఎ పూర్ మ్యాన్ ఆల్సో డబ్బు లేనప్పుడు పూర్ అనుకోడు హీఈస్ ఎ యునీక్ పర్సన్ అంతే నిర్విశేషం చెప్పడం కష్టం భాషలో చెప్పడం కష్టం ఎంతసేపు మీరు నెగిటివ్గా చెప్పగలరు తప్ప పాజిటివ్గా చెప్పేది ఏమీ ఉండదు అక్కడ అంచేత నేను నెగిటివ్లు అన్నీ పెట్టుకుంటూ ఉండడం ఖండిస్తూ ఉండడం అలాగే ఉంటుంది దౌ ప్రతిజ్ఞాతం యదా కాదు ఆదౌ ప్రతిజ్ఞాతం అథో వక్ష్యామ్యకాణ్యం అజాతి సమతాంగతం శంకరులు అంటున్నారు గౌడపాదాచార్యులు ఆదిలో ప్రతిజ్ఞ చేశారు మొట్టమొదటి శ్లోకంలో ఏమన్నారంటే ఉపాసనాశ్రితో ధర్మ జాతం జాతే బ్రహ్మణి వర్తతే అని ప్రా అంతే వీడు ఉపాసనాశ్రితో ధర్మ ధర్మ అంటే జీవుడు మనిషి ఉపాసన భేదపూర్వకమైన ఉపాసనని ఆశ్రయించి ఉంటాడు వీడు వీడు జాతే బ్రహ్మణి పుట్టిన బ్రహ్మ ఉన్నాడు వీడు ఎందుకంటే బ్రహ్మ పుట్టింది పుట్టిన బ్రహ్మలో ఉన్నాడు వీడు కాబట్టి వీడు కృపణస్మృత వీడు కృపణుడు దీనుడు ఇప్పుడు దీనుడుగానే ఉంటాడు దైన్యము మూర్తి భవించి ఉంటాడు మనిషి అలా దైన్యంగా ఉంటాడు దీనుడుగా ఉంటాడు తన తన స్వరూపాన్ని తెలుసుకోకుండా దీనుడుగా ఉండిపోతాడు సంసారంలో దీనుడు డబ్బు డబ్బు అన్నారనుకోండి వీడు దీనుడు అయిపోతాడు ఎందుకంటే వీడి దగ్గర ఉన్న డబ్బు వీడికి చాలదు భోగము అన్నారనుకోండి దీనుడైపోతాడు ఎందుకంటే వీడికి ఉన్న భోగం వీడికి చాలదు అధికారము అంటే దీనుడైపోతాడు ఎందుకంటే వీడు అధికారం ఇంకా వీడికి తృప్తి కలదు ఇంకా ఎక్కువ అధికారం కావాలి ఏమంటే పోని సంసారంలో ఎక్కడైనా దీనుడే వీడు పోని దేవుని ముంగిటకు వచ్చాడు ఇక్కడ ఏమైనా దీనత్వాన్ని వదిలిపెడతాడు ఎక్కడికి వచ్చి మరింత దీనుడైపోతాడు ఎందుకంటే భేదపూర్వకంగా ఉపాసన చేస్తాడు సాంసారికములైన కామనల కో కోసం ఉపాసన చేస్తాడు దీ నాకు స్వర్గం కావాలి దీనుడై కూర్చుంటాడు అలా వేరమోహం వేసుకుని దీనుడుగా కూర్చుంటాడు నేను ఒక ఆయన యజ్ఞం చేస్తుంటే కృషాన్ సోమయాగం ఆయన అలా కూర్చుని ఆయన అధ్వర్యుడు ఆ హోమం ఒకటి పెళ్లి ప్రధాన హోమం కాదు దాని వేరే ప్రధాన ముఖ్యమైన హోమం ఒకటి ఆ హోమం చేసి అగ్నియస్ విష్ణకృత యుద్ధ నమ్మ అమ్మయ్య నాకు స్వర్గయోగ్యత లభించింది అన్న దండం పెట్టుకుని వెంటనే ఆ ప్రధాన హోమం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి ఆధ్వర్యుడి చేతులు పట్టుకున్నాయి ఎమయా అధ్వర్య అధ్వర్యు నన్ను స్వర్గానికి పంపించేవమ్మ నువ్వు నీకు నేను ఎంతో దైన్యం అంటే ఉపాసనాశ్రతతో ధర్మ తన దైవత్వాన్ని తాను ఆవిష్కరించుకునే వరకు ఈ దైన్యం తప్పదు అంచేతనే అక్కడ ఏమైనా ప్రతిజ్ఞ చేశారు వీడు కృపణు అతో వక్ష్యామి ఇందువల్లనే నేను మీకు బోధిస్తాను ఏమని అకార్పణ్యం అజాతి సమతాంగకం కార్పణ్యములేని బ్రహ్మ పుట్టుకలేని బ్రహ్మ నిర్విశేష బ్రహ్మ అదే మీ ఆత్మస్వరూపము అది మీకు నేను బోధిస్తాను ఆయన ఏదైతే ఆదిలో ప్రతిజ్ఞ చేశారో ఆ ప్రతిజ్ఞ పూర్తయింది ఇది ఇదంత ఉపపత్తిత శాస్త్రత ఉపసంహ్రియతే ఆ ప్రతిజ్ఞ ఈ శ్లోకంతో పూర్తయింది కాబట్టి ఆ ప్రతిజ్ఞ ఏదైతే చెప్తానన్నారో అది చెప్పేశారు ఎలా చెప్పారు ఉప శాస్త ముందు యుక్తులు చెప్పారు ఆకాశ దృష్టాంతంతో ముందు యుక్తులు చెప్పారు ఇరవై శ్లోకాలు చెప్పి ఆ తర్వాత ఈ ఆత్మ ఇట్టిది అని శాస్త్రము అంటే వేదం శాస్త్రం అంటే వేదం వేదం ఇలా ఇలా ఇలా బోధిస్తోంది నేహనా నాస్తికి గించిన నేతి అని సో శృతి కోట్ చేసి మధు చెప్పారు తైత్రీయాన్ని చెప్పారు శాస్త్రతశ్చ ఉపపాదితం ఉక్తం అంటే ఉపపాదితం వేదమంత్రాల ద్వారా కూడా ఆ విషయాన్ని చక్కగా బోధించి ఇప్పుడు ఉపసంహారం చేస్తున్నారు అజాతి సమతస్మాత్ ఆత్మసత్యానుబోధాత్నం జ్ఞానం కదా ఆత్మ సంస్థం తదా జ్ఞానం అజాతి సమతాంగ ఈ జ్ఞానం చైతన్యస్వరూపం అన్యత్ జ్ఞానం దీనికంటే భిన్నమైన ఇతర జ్ఞానములు ఉన్నాయి లౌకిక జ్ఞానాలు ఉంటాయి సైన్సులు ఫిజిక్స్లు కామర్సు ఒకప్పుడు సైన్సు టెక్నాలజీ చదువుకుంటే వాడు గొప్పని కామర్సు బీఎస్సీలో సీటు రానివాడు బీకామ్కి వెళ్ళేవాడు బీఎస్సీలో సీటు రాకముందు బీఎస్సీకి వెళ్తాడు బీఎస్సీలో సీటు రాకపోతే బీకాంలో చేర్చుకుంటారు బీకాంలో చేరితే హిందీ సెకండ్ లాంగ్వేజ్ కంపల్సరీ మరి ఏమిటో ఆ స్కీమ్ నాకు అర్థం కాదు ఈ బేకామ్కి హిందీకి ఈ కనెక్షన్ ఈ బాధరా సంబంధం ఏమిటో వారు అలా పెట్టారు ఆంధ్రా యూనివర్సిటీలో అలా ఉండేది అంతటా ఉష్మాలియా కూడా అలాగే ఉండేది బీకామ్ అంటే హిందీ హిందీ మేస్టార్ అంటే బీకాం వాళ్లే ఇంక వాళ్ళకి వాళ్ళకి హిందీతో అలా ఉండేది ఈ బేకామ్ వాళ్ళకి ఏదో బేకాంతో అవుతున్నాడు అంటే పిల్లనిచ్చి కూడా సందేహంగా ఉండేది వెడిగితాడు రాదు ఎందుకంటే వాడు ఎదుగుపరికి వస్తాడో ఎదుగుపరికి రాడో కానీ ఇదంతా భ్రమ మీకు బీకామ్ వాడే గొప్ప ఈ బీఎస్సి వాడు ఎందుకు పనికిరాడు నేను మీకు వాస్తవం చెప్పిన ఎందుకంటే ఇప్పుడు లోకంలో ఫైనాన్స్ జాబ్స్కే ప్రాధాన్యం ఎక్కువ వాడు బీకామ్ చేసి ఆ తర్వాత దానికి కరస్పాండింగ్గా ఇంకో క్వాలిఫికేషన్ ఏదో ఒక క్వాలిఫికేషన్స్ తెచ్చుకుంటే ఏదో ఐసీఐసిఈ ఇలాంటివి ఏవో పరీక్షలు ఉన్నాయి ఐసీడబ్ల్యూ ఇలాంటివి ఇలాంటి పరీక్షలు తెచ్చుకుంటే వాడు మంచి జ్యోగం చేసుకుంటాడు ఈ సైన్స్ లేనివాడు ల్యాబొరేటరీలో పొద్దున్నీ రాత్రి దాకా కలిగలాడుతూ ఉంటాడు వీడికి పెద్ద లాభమే ఉంది ఇట్స్ సో ఈ వరల్డ్ ఈ నాలెడ్జ్ ఫైనాన్స్ నాలెడ్జి సైన్స్ నాలెడ్జి ఇదంతా కూడా అన్యత తర్వాత ఉపాసనా ప్రకరణాలు ఈ ఉపాసన ఆ ఉపాసన అమ్మబాబు ఈ ఉపాసనలంకి ఎన్నంటే జిడ్డుగా ఉంటుంది అది తెమల్దా ఉపాసన బాగా సాగిపోతూ ఉంటుంది సో ఆ ఉపాసనల జ్ఞానం పుస్తకాలు వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ హండ్రెడ్స్ ఆఫ్ వాల్యూమ్స్ అలా రాసి పారేస్తాయి అదో జ్ఞానం ఆ తర్వాత ఇంకా ఆగమశాస్త్రాలని అదో గోలా ఇంకా పురాణాలైతే చెప్పనే ఎక్కర్లేదు కర్మకాండ భగవ ఏకాదశి కర్మకి హద్దు లేదన్నాడు శ్రీకృష్ణుడు ఈ కర్మ దీని ఎండ చేరలేవురా నీ జీవితం ఒక జీవితం కాదు వెయ్యి జీవితాలైనా సరే సరిపడదు ఈ కర్మకాండ విస్తారంగా ఉంది అక్కడ ఏమని చెప్పారంటే గ్రంథతశ్చ అనుష్ఠానతశ్చ అపారం గ్రంథాల దృష్టితో అసలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయో చూద్దామంటే అపారం అనుష్ఠానం చేద్దాము అంటే అపారం ఇంకా గ్రంథానికే అపారం అయితే ఇంకా అనుష్ఠానానికి అపారం అని వేరే చెప్పాలా అపారం కర్మ అది గట్టెక్కడం అనే ప్రసక్తి ఉండదు ఈ జ్ఞానములన్నీ కూడా ఇవి మనిషిని దీనుడుగా నిలబెడతాయి కార్పణ్యాన్ని అందజేస్తాయి తప్ప మనిషికి పూర్ణ స్వాతంత్ర్యాన్ని ఇవ్వలేవు అని అంటున్నారు పూర్ణ స్వాతంత్ర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే ఏత అస్మాత్ ఏతస్మాత్ ఆత్మసత్యానుబోధాత్ ఈ ఆత్మసత్యానుబోధ తప్ప కార్పణ్య నివృత్తికి మరో ఉపాయము లేదు కాబట్టి మీరు నా సంకల్పయతే ఎదా ఆ సంకల్పరహిత స్థితిలో ఉండండి ఆత్మయే సత్యమో అని తెలుసుకుని కృతార్థులు కడు అని ఉపసంహారం చేస్తున్నారు यो वातक्षर गाग्य विदिवास्माईति सकपण यवडते हे गागी अज्ञवल महर्षि चुप्त एवडते एत अंत यात्मज्ञान అక్షరం వినాశము లేని ఆత్మస్వరూపమును తెలుసుకోకుండా అవిధిత్వ అంటే సాక్షాత్కరించుకోకుండా అస్మాల్లోకాత్ ప్రైతి ఈ లోకం నుంచి అంటే ఈ దేహాన్ని త్యాగం చేస్తాడో అంటే ఈ మనుష్యదేహము అధికార దేహం దీనికి ఈ దేహంలో బుద్ధి వికాసం వినఫ్ ఉంటుంది కనుక వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే యోగ్యత ఉంది ఆ పని చేయకుండా వీడు ఈ సంసార వ్యవహార వేచి అంటే కాలం మహావేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ సంసారం అనేది అది ఎప్పటికీ తెలియదు కాదని ఆ సంసారం సముద్రపు అలలులాగా అలా ఒకదాని తర్వాత వస్తూనే ఉంటుంది ఎవో ఇష్యూస్ వస్తూనే ఉంటాయి ఆ రాగద్వేషాలు అలాగా కన్స్ట్రక్ట్ అవుతూనే ఉంటాయి చిన్నప్పుడు ఒక రకం రాగద్వేషాలు ఉండేవి ఎవనల్లలో ఇంకో రకం రాగద్వేషాలు ఉండేవి మధ్య వయస్సులో మరో సెట్ ఆఫ్ రాగద్వేషాలు వృద్ధాత్మ్యంలో చాలా విడ్డూరమైన రాగద్వేషాలు ఉంటాయి అంచేత శరీరము శిథిలమైపోతుంది అంతకుముందున్న రాగద్వేషాలు అంటే ఒంట్లో ఎముకలు అవి బలంగా ఉన్నప్పుడు ఉండే రాగద్వేషాల పరిస్థితి వేరే ఉంటుంది ఇప్పుడు వీడి శరీరం శిథిలం తర్వాత వీడి రాగద్వేషాలు భిన్నంగా ఉంటాయి యువకులు ఉంటారు కుటుంబంలో యువకులు ఉంటారు కొడుకులు మనవాళ్ళు కోడోళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమో వయస్సులో ఉంటారు వాళ్ళు వాళ్ళకి వయస్సులో ఉన్నప్పుడు ఈ వృద్ధుని యొక్క రాగద్వేషాల గురించి వాళ్ళకి అర్థం కాదు అంచేత వార్తాం పృచ్టి కోపిన గేహే అన్నారు శంకర్ వీడి గురించి ఎవరు పట్టించుకోేహే ఎందుకంటే వీడు వీడి వయస్సు అయిపోయింది వీడి గురించి ఎవడూ పట్టించుకోవడం ఎవళ్ళు పట్టించుకోవడము ఇంట్లో ఉంటాయి అంచేత వీడి వీడి రాగద్వేషాలు వాళ్ళ రాగద్వేషాల బోల తప్ప వాళ్ళకి వీడి రాగద్వేషాల గురించి పట్టించుకుందామని వాళ్ళకు ఉండదు వీడి రాగద్వేషాలు ఎలా ఉంటాయి కొని కొడుకు ఆఫీస్కి వెళ్ళేప్పుడు నాన్న వెళ్ళొస్తానని చెప్పొచ్చు కదా అని ఉంటుంది వీడి రాగం వాడేమిటి వెళ్ళేప్పుడు ప్రియురా భార్యతోటి వెళ్ళొస్తానని చెప్పకపోతే ఆవిడ కోపం వస్తుందేమో వాడు వాడు అతను ఎక్కడ కృతార్థుడే కాదు కదా వాడు కృపణుడే సో అందరూ వాళ్ళు లే ఈ సంసారం ఆత్మస్వరూపం తెలుసుకుని ఈ రాగము లేదు ద్వేషము లేదు నాకు ఎవళ్ళు లేరు నాకు దేవుడు ఒక్కడే ఉన్నాడు నేను ఎవ్వళ్ళకి చెందినవాడిని కాదు నేను దేవుడికి చెందినవాణ్ణి మాత్రమే మేరేతో గిరిధర గోపాల ఏఖి అనేదో పాటద్దు కదా నా దోసరాన పోయి నాకు ఆ శ్రీకృష్ణుడు ఆత్మరూపంగా మళ్ళీ అది అక్కడ మళ్ళీ ద్వంద్వం పెట్టారంటే మళ్ళీ కృపణుడైపోతాను మళ్ళీ శ్రీకృష్ణుడని ద్వంద్వం పెడితే మళ్ళీ కృపణుడైవాడు వాడింక మళ్ళీ దాంట్లో పడు ఉంటాడు సో నాకు ఆత్మరూపుడైన శ్రీకృష్ణుడు తప్ప ఇంకేమీ లేదు దోసరాన పోయి నేను ఈ సంవత్సరానికి చెందినవాడను కాను ఈ ప్రపంచానికి చెందినవాడను కాను ఇక్కడ గెస్టులా బతుకుతున్నాను ఇక్కడ నుంచి బయటకు పోవడం కోసమే ఇక్కడికి వచ్చే తప్ప ఇక్కడేదో ఉండేసి ఉద్ధరించేద్దామని ఇక్కడికి రాలేదు అని తెలుసుకుని ఆత్మనిష్ఠుడే ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడే కృతార్థుడవుతాడు మిగతావాడు స కృపణ కృపణుడిగానే ఉండిపోతాడు చూడండి అనేకములైన కామనలతోటి భయములతోటి మనం జీవిస్తాం ఏ ఒక్క కామన కూడా హేతుబద్ధమైనది లేదు జ్ఞానం దృష్టితో ఆత్మస్వరూప దృష్టితో చూస్తే ఈ కామన యోగ్యమైనది అని చెప్పదగ్గ కామన అనేది అసలు ఏదీ లేనేలేదు అలాగే ఆత్మస్వరూప దృష్టిగా చూస్తే ఈ భయము మీనింగ్ఫుల్ సందర్భంగానే కరెక్ట్గానే ఉంది ఈ భయం ఆయన భయపడ్డాడంటే దానికి హేతు ఉంది అనే మాట లేదు అసలు అటువంటి స్థితిలో మనము అనేక రకములైన కామనలతోటి భయాలతోటి జీవిస్తూ ఉంటాము తర్వాత మన జీవితంలో ఘర్షణ సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది ఘర్షణ అంటే దెబ్బలాట సంఘర్షణ అంటే ఊరికే కుస్తీ ఊరికే చెమట పట్టేసేట్లాగా కష్టపడిపోతూ ఉండడం తనలో తాను అలా కష్టపడిపోతూ ఉంటాడు ఏమిటో సంసార బరువును మోసేస్తూ కష్టపడిపోతూ ఉంటాడు దాన్ని సంఘర్షణ అంటారు ఘర్షణ అంటే ఎదరవాడితో కుస్తీ హైదరాబాద్తో భార్య చెప్పిన మాట వినలేదనో లేకపోతే కొడుకు చెప్పిన మాట వినలేదనో ఎవరో వాళ్ళు చెప్పిన మాట వినని వాళ్ళు ఉండనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ యాస్పిరేషన్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళ బాల్లో వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు మనల్ని పట్టించుకోరు వాళ్ళు మనం పట్టించుకుంటే బాగుందని మనం అనుకుంటాం అలా అనుకోవడంతో మనకి నిరుత్సాహం వచ్చేస్తుంది సో ఈ విధంగా సంఘర్షణతోటి వీడు జీవిస్తూ ఉంటాడు ఈ జీవితము ఇది కృపణుని జీవితం దీంట్లో ఎక్కడ యుక్తియుక్తమైన స్థితి లేదు ఇది నార్మల్ కాదు అది నార్మల్ లైఫ్ కాదు నార్మల్ లైఫ్ ఎలా ఉంటుందంటే హెల్దీ మైండ్ అంటే రాగద్వేషములు లేని నా గ్రహ నా నాకు వీడు కావాలి అనేది లేదు నాకు వీడు శత్రువు వీడిని దూరంగా పెట్టాలి అనేది లేదు రాగద్వేషరహితమైనటువంటి శుద్ధమైన ఆకాశము నిర్మలమైన మనస్సు అలాంటి మనస్సు ఉంటే సాధారణంగా బాడీ కూడా హెల్తీగానే ఉంటుంది అలాంటి మనస్సు ఉన్నప్పుడు బాడీ కూడా హెల్తీగానే ఉంటుంది నా దగ్గరికి అనుకోని విధంగా ఒక సంగీత విద్వాంసుడు కలిసి అన్నా త్యాగరాజస్వామి కీర్తనలు మొత్తం అంతా అంతా ఉంది వండర్ఫుల్ కానీ ఆయన మధ్యవయస్కుడు యాభై ఉండవు ఇంత ఉన్నాడు దట్టంగా ఉన్నాడు అంటే బాగా భోజనం అది గట్టిగా చేసేసుకున్నాడు అన్నమాట డైబెటీస్ ఉంది ఏమన్నా డయాబెటీసు బ్లడ్ ప్రెషరు ఇలాంటి రోగాలు పెట్టుకునే మధ్య వయసులో అంటే ఆరోగ్యంగా ఉండాల్సిన వయసులో కొన్ని అరవై డెబ్భై వచ్చి వచ్చిందంటే ఈ అండర్స్టాండ్ నలభై నలభై ఐదు వచ్చేప్పటికీ అంటే కూర్చుని ఉంటున్నాడు అనమాట వేణో ఏదో తొంభై రూపాయలు అలా కూర్చుని ఉంటున్నాడు అనమాట అంతే డైబెటీస్ ఉంది బీపీ ఉంది త్యాగరాజస్వామి ఇంత గొప్ప కృతి చేశాడో గొప్ప కృతి చేశాడు త్యాగరాజస్వామి చేశాడాయా నిజమే నేను మా నా మాట ఏమిటి త్యాగరాజస్వామి కుర్తి గొప్ప చేస్తే మనకేం వచ్చింది మనం ఏదైనా అది అనుభవానికి తెచ్చుకోగలిగా మన లేదండి సంగీతం పుస్తకం రాశాను సంగీతం పుస్తకం రాసినా సరే ఈ డయాబెటీసు బీపీ మాట ఏమిటి ఎప్పుడైనా రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నారా ఏమీ చేయట్లేదు మరి వాట్ ఆర్ యూ డూయింగ్ వాట్ ఈజ్ ఇట్ దట్ యూ హ్యావ్ అకాంప్లిష్డ్ ఏ హెల్దీ బాడీ ఈజ్ ది ఫండమెంటల్ క్వాలిఫికేషన్ ఎంతో హెల్త్ ఉండద్దా అంత చిన్న వయస్సులో డయాబెటీస్ బీపీ అని లైఫ్ స్టైల్ అంటే బాగా కచేరీలోవి బాగా చేసి డబ్బులు సంపాదించి ఎయిర్ కండిషన్ కాల్లో ఇటు కూర్చుని పొట్ట పెంచేసి అనారోగ్యం తెచ్చుకున్న అనారోగ్యంలాగా అనిపించింది నాకు నేనున్నమాట కరెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు సో ది పాయింట్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఈజ్ ఏదో నేను త్యాగరాజస్వామినించాను లేకపోతే మరో ఆగమశాస్త్రాన్ని ఉద్ధరించాను అంటే ఏమీ అవ్వదు నీ హోగా నువ్వు హెల్దీ రామ్ దేవ్ బాబా గారు చెప్పినట్టుగా హెల్దీ బాడీ ఉందా లేదా దట్ ఈజ్ ఇంపార్టెంట్ నువ్వు ప్రాణాయామం చేస్తావా చేయవా అబ్బాయి నేను చేయను చేగరాజికీర్తనం పడతానంటే ఏమీ లాభం లేదు వచ్చే ప్రాణాయామం అయితే రోగాలు వస్తాయి అలాగే హెల్దీ మైండ్ ఊరికే డబ్బు పోగేస్తే ఏమైంది ఈ రాగద్వేషాలు మాట ఏమిటి కాబట్టి నా పాయింట్ ఏమిటంటే జగరాజ కీర్తన మీద నేను ఏదో అన్నాన్న మీరు అలాగనుక్కోదు సరిగా అర్థం చేసుకోండి నా పాయింట్ ఏమిటంటే హెల్దీ మైండ్ ప్యూర్ ఆకాశం వలే నిర్మలమైన మైండ్ మీరేం కుస్తీలోవి పెట్టక్కర్లేదు పహిల్వాన్ కానక్కర్లేదు కొద్ది గొప్ప ఆరోగ్యంగా ఉన్న దేహము ఈ రెండు గోటుగా దాన్ని కొంత లైఫ్ స్టైల్ కొంత వైరాగ్యంగా ఉన్నట్లయితే దేహం కూడా దారిలో ఉంటుంది వైరాగ్యం ఇవి లేకుండా మీరేదో ఈ శాస్త్రం వలిస్తాను ఆ శాస్త్రం వలిస్తాను అంటే వాట్ ఆర్ యూ అకాంప్లిషింగ్ ఈజ్ జీరో కృపణ దైన్యం వచ్చేస్తుంది జీవితంలో దీనుడుగా బతకాల్సి ఉంటుంది ఇంట్లో ఉన్న దీనుడే వీధిలో ఉన్న దీనుడే అది చాలా జాగ్రత్తగా వైరాగ్యం అంటే జనాభరణ మోక్షాయ మామ ఆశ్రికే జతం ఏ బ్రహ్మ తద్విధ కృష్ణం అధ్యాత్మం కర్మచాఖీలం సో హుడికే మేము ఇంత పుణ్యం చేసామో అంత పుణ్యం చేసామో లెక్కలు వేసుకుంటే సరిపడదు ఈ పుణ్యం ఆగుతుంది ఎప్పుడో స్వర్గానికి వెళ్ళాక అది బయటకు వస్తుంది ఈ లోపల వీడిక్కడ కష్టపడుతూ ఉంటాడు కృపణుడై జీవిస్తాడు కాబట్టి ఆ కృపణత్వం నుంచి బయటపడేటువంటి ప్రయత్నము ఆత్మసత్యానుబోధ తప్పనిసరి ప్రాప్తి తత్సర్వహా కృతకృత్యో బ్రాహ్మణోవతి ఇత్యభిప్రాయ చూడండి ఇక్కడ రెండు రకాలుగా అర్థం చెప్పారు ఈ వాక్యానికి ఈ ఆత్మస్వరూపాన్ని పొందిన ప్రతివాడు కూడా బ్రాహ్మణుడవుతాడు అంటే బ్రాహ్మణ శబ్దానికి అర్థం ఏంటంటే బ్రహ్మజ్ఞానైన బ్రాహ్మణ ఏతత్ ప్రాప్య సర్వ బ్రాహ్మణోవతి దీనిని పొందిన ప్రతివాడు కూసో ఎవరి మేబి బ్రాహ్మణుడు అవుతాడు అది ఒక అర్థం అంటే దాని అర్థం ఏంటంటే మీరు కేవలం భర్తను బట్టి మీరు నిర్ధారించుకోకండి తత్వాన్ని తెలుసుకుంటే బ్రాహ్మణుడు ఒక చెప్పకనే చెప్పినట్టాయి వెళ్లంగా వారి వ్యాఖ్యానంలో కూడా అలాగనే స్పష్టంగా రాశారు ఎక్కడంటే రెండో అధ్యాయంలో శ్లోకం ఉంది మంచి శ్లోకం గుర్తుండదగ్గ శ్లోకమే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్ విజాన యావానర్థ ఉదపానే సర్వత సంప్లతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్ విజానత విజాన బ్రాహ్మణస్య ఆత్మతత్వాన్ని తెలుసుకున్న బ్రాహ్మణుని అక్కడ బ్రాహ్మణ శబ్ద విచారం చేసి బెల్లంగొండ రామదాయకవి గారు భాష్యకారుల ఇక్కడ భాష్యం ఉంటుంది కదా దానికి ఎలా కాబట్టి బ్రహ్మజ్ఞానేనా బ్రాహ్మణో భవతి అని అలా నిరూపించారు ఇప్పుడు విదురుడు ఉన్నాడు అనుకోండి బ్రహ్మజ్ఞాని బై బర్త్ బ్రాహ్మణుడు కాదు అదొక అర్థం ఇంకో అర్థం ఇక్కడ బ్రాహ్మణ అంటే ఇది క్యాస్ట్ ఎపలేషన్ కాదు బ్రాహ్మణ ఇక్కడ టీకాకారులు ఏమన్నాస్తారంటే బ్రాహ్మణ అంటే బ్రహ్మస్వరూపావస్థితో భవతి ఇబట్టి ఈ స్థితిని పొందిన ప్రతివాడు అంటే ఉత్సర్గము లేదు గ్రహము లేదు ఇంకే క్యాస్ట్ గోలో తీసేయండి అది దాని లోవర్ ఉత్సర్గం లేదు గ్రహం లేదు రాగం లేదు ద్వేషం లేదు రాగద్వేషాలు రెండూ కూడా ఉండద్దు ఫలానా వాడిని నేను నావాడు అనేది లేదు వీడు మనకి పరాయి వాడు అనేది లేదు నావాడు వాడు అనేది లేదు పట్టుకోవడం లేదు వీలు పెట్టడం సౌమ్యంగా శాంతంగా సైలెంట్గా ఉండడం ప్రేమగా ఉండడం మనం చేసి ఉపకారం ఏదైనా ఉంటే చేసేయటం వాళ్ళ మనం మనం అలా ఉండిపోవడం ఆత్మనిష్టలో ఉండిపోవడం అది అలా ఎవడైతే ఉంటాడో వాడు ఆటోమేటిక్గా ఆ బ్రహ్మనిష్టను పొందుతాడు బ్రాహ్మణో భవతి ఇత్యర్థ నిత్యభిప్రాయ అది అంటే అభిప్రాయం ఏమిటంటే ఈ గ్రహము ఉత్సర్గము ఇది పట్టుకోవడం అది తోసేయడం అది తోసేయడం ఇది పట్టుకోవడం ఇలాగా మన ఎనర్జీ ఆ ఇన్నర్ ఎనర్జీ అనేకానేకములైనటువంటి రాగద్వేషముల వెంట వేస్ట్ అయిపోతుంది అలా వేస్ట్ చేసుకోవద్దు హృదయంలో బుద్ధిలో ఒక కామన కానీ ఒక రాగం కానీ ఒక ద్వేషం కానీ ప్రవేశించదు నో డిజైర్ అండ్ నో ఫియర్ నేను కోరేది ఏమీ లేదు నేను భయపడేది ఏదీ లేదు అలా ఉండిపోవడం నో డిజైర్ నో ఫియర్ అలా మీరు ట్రై చేస్తూ చూడండి దేర్ ఈజ్ అ టోటల్ సైలెన్స్ విత్ ఇన్ టోటల్ సైలెన్స్ వచ్చేస్తుంది ఆ సైలెన్స్లోనే మీ స్వరూపము సాక్షాత్కరిస్తుంది ఆ ఉండాలి తప్ప అంతే ఏదో ఒక కోరిక పట్టుకుని ఆ కోరిక వెంటబడుతూ ఉంటే ఏ కోరికైనా లౌకికం కావచ్చు వైదికం కావచ్చు కోరికానే మీరు పెట్టి దాన్ని వెంటబడితే ఇట్ విల్ లీడ్ యూ ఇన్ ట్రబుల్ ఈ టాపిక్ రాబోతోంది ఎదరా సో ఆ విధంగా వీడు ఆత్మస్వరూపనిష్ఠుడై ఉండవలెను తర్వాత శ్లోకం అస్పర్శయోగో వై నామానో బిభ్యతి అభయే భయ దర్శిన అభయే భయ దర్శిణ ఇది అస్పర్శయోగం కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం అధియోగాలు అయ్యాయి ఇప్పుడు అస్పర్శ యోగంలోకి వచ్చావు చాలా గొప్ప యోగం జ్ఞానయోగానికే అస్పర్శయోగం అని కాదు ఇది మళ్ళీ క్లాస్లో మనం అంటిపై చెప్తాం ఓం పూర్ణమిద పూర్ణమిదం పూర్ణ పూర్ణ